శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మునబడు ఆరో ప్రకరణంలో నూట తొంభై మూడో శ్లోకానికి అవతారిక తెలుసుకున్నాము ఇప్పుడు శ్లోకం చూడాలి అన్యోన్యాధ్యాస రూపలిప్త పటోటితేనైకత మేతి తద్వద్భ్రాంత్యైకత అన్యోన్యాధ్యాస రూప అసౌ అసౌ అంటే ఈ పరమాత్మ శుద్ధ చైతన్యము మాయా విశిష్ట ఈశ్వరునితో అన్యోన్యద్యాశ పొంది తాదాత్మ అభిమానం పెట్టుకొని ఏకత్వాన్ని పొందినాడు ఐక్యము పొందినాడు ఏ విధంగా కూటస్థుడు అసంగుడు నిర్లేపుడు సాక్షి స్వయం అయినా కూడా అంతఃకరణము తదుగత ఆభాసమైనటువంటి జీవునితో తాదాత్మ్య అభిమానాన్ని పెట్టుకొని నేను జీవుణ్ణి అని ఏ విధంగా అంటున్నాడో అదే విధంగా శుద్ధ చైతన్యము కూడా మాయా విశిష్ట చైతన్యమైనటువంటి ఈశ్వరులతో అభ్యర్థుడయి ఈశ్వర భావాన్ని పొందినాడు ఏ విధంగా అనంటే అన్న లిప్త పటోథ అన్నం చేత లేపనం చేయబడినటువంటి శుద్ధ వస్త్రము అది గట్టితమైతది ఆ అన్నలేపనం అయినప్పుడు ఆ శుద్ధ వస్త్రమే అన్నంతో ఏకీభవించి గట్టితమును పొందుతుంది గట్టిగా అవుతుంది గట్టితేన ఏకతామే తి గట్టితమై అన్నంతో ఏకమైపోతుంది ఆ వస్త్రం తద్వద్దు అదే విధంగా భ్రాంతి అసౌ ఏకతం గత భ్రాంతి చేత ఈ శుద్ధ బ్రహ్మము ఈశ్వరునితో ఆ అప్పుడు ఈశ్వర భావాన్ని పొందింది ఆ శుద్ధ బ్రహ్మము మరియు ఈశ్వరుడు వాస్తవంగా భిన్నులు శుద్ధ బ్రహ్మం కంటే ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు మాయను ఉపాదిగా స్వీకరిస్తే ఈశ్వరుడు అనపడ్డాడు మాయ ఉపాధి గలవాడు ఈశ్వరుడు అనపడుతున్నాడు కాబట్టి శుద్ధం కంటే భిన్నుడే కదా భేదముంది కాని ఆ భేదము తెలుస్తలేదు ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దృష్టాంతంలో అన్నలేపనం చేయబడిన తర్వాత వస్త్రము ఆ అన్న లేపనము అన్నము గంజి ఏదైతే ఉండదో రెండు ఏకమైపోయినాయి పురుదగ్గా అక్కడ కనపడతలు అదే విధంగా ఏకతాం గత శుద్ధ చైతన్యమే ఈశ్వరునితో ఐక్యమును పొందినాడు ఈ విషయంలో మరొక దృష్టాంతం కూడా ఇస్తున్నాడు అక్కడే గ్రంథారంభంలో వచ్చాడు కదా మహాకాశము మేఘాకాశము ఘటాకాశము జలాకాశ భేదం చేత ఆకాశంలో నాలుగు భేదాలు చెప్పాడు కదా ఆ దృష్టాంతాన్ని తీసుకొని చెప్తున్నాడు భ్రాంత్యా ఏకత్వ పత్త దృష్టాంతం అభిదాయ ఆపాత దర్శనం భేద అప్రతీత పూర్వోక్తమే దృష్టాంతర్శయతి బ్రాంతి చేత ఏకత్వాన్ని పొందినాడు అనేటువంటి పట దృష్టాంతం చేత చెప్పి ఇక ఆ శుద్ధ చేతనానికి మరి ఈశ్వరచేతనానికి భేదాన్ని తెలుసుకోలేకపోతున్నారు పామర జీవులు అనే విషయంలో దృష్టాంతాంతరం అంటే వేరే దృష్టాంతం చెప్తున్నాడు శ్లోకము నూట మేఘాకాశ మహాకాశ వివిచ్చేత పామరేహిఐక్యం పశ్చాపా ఆ పాత దర్శిహ ఆ పాతం అంటే నిన్న తెలుసుకున్నాం మనం పాతం అంటే నాశనం ఒకట దేని యొక్క నాశనము అజ్ఞాన నాశనం ఆ అంటే పర్యంతం అజ్ఞాన నాశన పర్యంతము పామర జీవులకు అగ్ని జీవులకు శుద్ధ చేతనానికి మరి ఈశ్వరచేతనానికి భేదము తెలియదు అభేద్రాంతి అయితే అని మేఘాకాశ దృష్టాంతం ఇస్తున్నాడు మేఘంలో అవచ్ఛిన్నమైనటువంటి ఆకాశము ఎవరో కాదు శుద్ధ ఆకాశమే వ్యాపక ఆకాశమే కానీ ఇది వ్యాపక ఆకాశము ఇది మేఘము అనేటువంటి భేదము భూమిపై ఉన్నటువంటి మనకు తెలియదు అని దృష్టాంతం ఇస్తున్నాడు ఏ విధంగా అంటే మేఘాకాశ మహాకాశములను వివేచకము పామరులు ఏ విధంగా చెయ్యరో తద్వద్దు అదే విధంగా బ్రహ్మ ఐక్యం పశ్యన్ బ్రహ్మమునకు ఈశ్వరునికి ఏకత్వమును దర్శించినటువంటి ఆపాత దర్శులు అంటే ఇంకా సంశయము విపరీత భావన కలిగినటువంటి వాళ్ళు అజ్ఞాన నాశనం కాలే అజ్ఞానం నాశనం ఈ విధంగానే బ్రహ్మమునకు ఈశ్వరునికి ఏకత్వాన్ని దర్శిస్తారు తద్వద్ బ్రహ్మేశయో ఐక్యం పశాంతి నా భేదం ఇత్యర్థ అంతవరకు ఎంతవరకు అంటే అజ్ఞానం నాశనం అయ్యేంత వరకు బ్రహ్మ ఈశ్వరులకు ఏకత్వమే దర్శిస్తారు భేదమును దర్శించరు నలభై అంకం కుత స్థరిహి బ్రహ్మేశయో భేదావగతి ఇత్య ఆహా అయితే మరి బ్రహ్మ ఈశ్వరులకు ఆ దర్శిస్తున్నారు పామరులు అగ్నిజనులు మరి ఎప్పుడు భేద దర్శనం అయితే ఎందుకని దర్శించుకోలేకపోతున్నారు అని శంఖ ప్రాప్తమైనప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తి చేస్తున్నాడు నూట తొంభై ఐదో శ్లోకం ఉపక్రమాది బీర్లింగై తాత్పర్యశ అసంగం బ్రహ్మ మాయావి సృజత్యేశ మహేశ్వర ఎంతవరకు విచారం చేయము అంతవరకు ఈ అజ్ఞానము ఈ భ్రాంతి జన్మవర్ణ రూప సంసారము జోం కాక్యం ఎట్లుండదు అట్లే ఉంటది అనాది కాలం నుంచి ఎట్లుండదు ఇప్పుడు అట్లే ఉంటది ఎందుకు అవిచార కృతో బంధం విచారేణ నివర్త విచారం చేయనందు వల్ల బంధం వచ్చింది విచారం చేస్తే నివృత్తి అవుతుంది మరి ఆ విచారం ఎలా చేయాలి ఎవరి విచారం చేయాలి అని ఆత్మ విచారణ చెయ్యాలి ఏ విధంగా చేయాలి శ్రుతులను ఆశ్రయించి చెయ్యాలి ఉపనిషత్తులను ఆశ్రయించి చెయ్యాలి అది కూడా శ్రీ గురుదేవుని యొక్క ముఖార బిందం నుండి శ్రవణము మననము నిర్ద్యాసనాలు చేయాలి శ్రవణము ఏ విధంగా చెయ్యాలి అంటే ఉపక్రమాది యుక్తుల చేత చెయ్యాలి అని చెప్పి ఉన్నారు ఉపక్రమాది లింగాలు ఉపక్రమ ఉపసంహార ఏక లింగం రెండవది అపూర్వత మూడవది ఫలము నాలుగవది అర్థవాదము ఐదవది ఉప అనగా దృష్టాంతం ఉపమానం ఇది ఆరవది ఉపక్రమోపసంహార అభ్యాసోపర్వత ఫలం అర్థ బాధోపత్తి తాత్పర్యాన్ని అని రామకృష్ణ వారు చెప్తున్నారు టీకలో ఈ షడ్లింగాల చేత శృత్యర్థ విచారమును చెయ్యాలి ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే బ్రహ్మ అసంగంహేశ్వర మాయావి సృజతి అనే విధంగా భేదం తెలుస్తుంది బ్రహ్మము అసంగమున్నది అది జగత్ కారణం కాదు దేనికి కారణం కాదు దేనితో సంబంధం లేదు అసంగో నహిసజ్జతే అసంగోహి అయం పురుష ఈ పురుషుడు అసంగుడున్నాడు బ్రహ్మము అసంగముంది అని బ్రహ్మమును ఈశ్వరు నుండి వేరుగా తెలుసుకుంటాడు మరి మాయావి మహేశ్వరుడు అతడు జగత్ సర్జన చేస్తాడు ఈశ్వరుడే జగత్ కారణం అని తెలియబడుతుంది ఇంత పూర్వం పూర్వపక్ష శంక చేశాడు కదా సురేశ్వరాచారుడు శుద్ధ చైతన్యానికి జగత్ చెప్పారు కదా అందరు ఈశ్వరుడు ఎలా చెప్తున్నారు అని అంటే అతనికి సమాధానం చెప్పడానికి ఇంత ప్రక్రియ తీసుకొచ్చాడు గురుముఖం ద్వారా శృత్యార్థ విచారమును ఉపక్రమాది లింగాల చేత విచారించినట్లయితే బ్రహ్మ మసంగము మాయా విశిష్ట చైతన్యము మహేశ్వరుడు ఈశ్వరుడు అతడే జగత్తును సృజతి అంటే ఉత్పన్నం చేస్తాడు జగత్కారణం కారణం ఈశ్వరుడు అని భేద జ్ఞానం అవుతుంది బ్రహ్మమును వేరుగా మరియు ఈశ్వరుణ్ణి వేరుగా తెలుసుకుంటాడు ఎప్పుడు ఉపక్రమాది లింగాల చేత విచారణ చేసినప్పుడు నలభై ఎనిమిదవ అంకం ఉపక్రమోపసంహార అభ్యాసోపూర్వత ఫలం అర్థవాదోపత్తి చ లింగం తాత్పర్యాన్ని శృతుల యొక్క తాత్పర్యాన్ని తాత్పర్యం అంటే దేనికంటారు భక్తు రీత్యా తాత్పర్యం చెప్పే వాని యొక్క అభిప్రేత విషయం ఏదైతే ఉంటుందో అది తాత్పర్యం అనబడుతుంది అయితే మరి శృతుల్లో ఎవరు చెప్పారు అది ఒక పురుష రచితం కాదు కదా అంటే ఈశ్వరుని యొక్క తాత్పర్యం తెలుసుకోండి ఎవరు చెప్పారు ఎవరు ప్రకటన చేశారు ఉపనిషత్తులను శృతులను అసె మహతోభూత నిశ్వసితం ఏతది ఋగ్వేదాదేహే అని చెప్పిన ప్రకారంగా అవన్నీ ఈశ్వరుని యొక్క ముఖ కములం నుండి వెలువడినటువంటివి కాబట్టి అక్కడ ఈశ్వరుడే వక్త ఈశ్వరుని యొక్క అభిప్రాయం ఏమున్నది జీవో బ్రహ్మయో నాపర ఇది ముఖ్య తాత్పర్యం ఆ తాత్పర్యానికి ఈ షడ్లింగాలు సహాయకములు ఉన్నాయి ఉపక్రమ ఉపసంహార అభ్యాస పూర్వతా ఫలం లింగముల చేత విచారం చేయాలి ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం ఉంది అని ఈ ఆరు లింగాల చేత నిర్ణయింపబడుతుంది షడ్ విధి లింగైనా చెప్పబడినటువంటి ఆరు లింగాల చేత శృతి తాత్పర్య అవధారణే సతి శృతి యొక్క తాత్పర్యము నిర్ధారణ చేయబడినప్పుడు బ్రహ్మ అసంగం మాయావి స్రష్ట ఇది అవగమ్యత ఇది విశేష బ్రహ్మం ఉన్నది మరి మాయా ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు జగత్స్రష్ట జగత్కర్త అని ఈ విధంగా స్పష్టంగా బ్రహ్మ ఈశ్వరుల యొక్క భేదము తెలియబడుతుంది అయితే ఈ ఆరు లింగాలను శ్రీ ఆనందగిరుల వారు చిన్న గ్రంథం రాశాడు ఆ గ్రంథంలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు ఏవైతే దశ ఉపనిషత్తులకు భాష్యం రాశాడో ఆ దశ ఉపనిషత్తులలో ఈ షడ్లింగాలు తీసి రాశాడు శ్రీ ఆనందగిరుల ఇక చాందోక్య మరియు బృహదర ఎన్నికల్లోనైతే ఒక్కొక్క అధ్యాయానికి షడ్లింగాలు తీసి చెప్పాడు వాటికి చక్కగా హిందీలో శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు అనువాదం చేశారు ఆ రెండింటినీ ఏకంగా ఒకే పుస్తకంగా మేము కంప్యూటరైజ్డ్ చేసి నెట్ లో వేసాం ఇచ్చ ఉన్న అవలోకనం చేయవచ్చు నలభై అంకం చూడండి శృతవు ఉపక్రమో సంహార ఏక రూప ప్రదర్శన ఉక్తం బ్రహ్మణ అసంగత్వం స్పష్టయ్య ఉపక్రమాది షడ్లింగా చేత శృతుల్లో బ్రహ్మము అసంగము అని ఏ విధంగా నిర్ధారణ చేయబడిందో ఆ విషయాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నాడు సత్యం జ్ఞానం చేత ఉపక్రమ్యోప సంహృతం యథో వాచో నివర్త నిత్యసంగత్వ నిర్ణయ ఉపక్రమాది లింగాల చేత బ్రహ్మము అసంగము అని ఏ విధంగా నిర్ధారణ చేయబడింది అది చెప్తున్నాడు చైతరియ ఉపనిషత్తులో చెప్తున్నాడు ప్రతి ఒక్క ఉపనిషత్తుకు ఉపక్రమాది షడ్లింగాలు చెప్పబడ్డాయి ఇక్కడ మనం ప్రసంగం ఏమున్నా ఇప్పుడు చైతరియ ఉపనిషత్తులో ఉండి చింతన చేస్తున్నాం సత్యం గానం అనంతరం బ్రహ్మాని బ్రహ్మం యొక్క స్వరూప లక్షణం శుద్ధ చైతన్య స్వరూపము చెప్పబడిందో ఆ శుద్ధ చైతన్యమే తస్మాద్వా ఏ తస్మాదని చెప్పబడిన ప్రకారంగా జగత్ కారణము చెప్పబడింది ఆడ జగత్ కారణము ఈశ్వరుడు శుద్ధ చైతన్యము జగత్ కారణము కాదు అని ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే శృతి యొక్క తాత్పర్యాన్ని విచారం చేస్తే తెలుస్తుంది శృతి యొక్క పర్యాలోచన చేస్తే తెలుస్తుంది అని ఆ విచారణ అంతా ఇంత దూరం చెప్తూ వచ్చాడు ఇప్పుడు యొక్క తాత్పర్యాన్ని నిర్ణయం చేయడానికి ఏవైతే షడ్లింగా ఉన్నాయో ఆ షడ్లింగా కూడా మనకు చూపెడుతున్నాడు సత్యం జ్ఞానం అనంతం చూపక్రమ్య సత్యం జ్ఞానం బ్రహ్మ అని బ్రహ్మం యొక్క స్వరూపాన్ని నిరూపణ చేయడానికి ఉపక్రమించి మరియు ఎత్వ వాచవ నివర్తంతే ఇది అసంగత్వ నిర్ణయ అనేక లింగాల చేత అక్కడ బ్రహ్మమును అసంగము అని నిర్ణయం చేయడం జరిగింది ఇక్కడ ఏ ప్రమాణం చేత అంటే ఎత్వ వాచవ సత్యం జ్ఞానం అనంతం అనేది మరియు యుత్వాత్సవం అనేది రెండు ఈ విధంగా ఆత్మ అసంగమున్నది బ్రహ్మము అసంగమున్నది అని నిర్ణయం చేయడం జరిగింది యత అంటే దేని నుండి అయితే వాచ వాక్కు మనసా సహా మనస్సుతో సహా వెళ్లి ఆ బ్రహ్మమును తెలుసుకో జాలక వెనుదిరిగి వచ్చిందో అది ఆత్మ అది బ్రహ్మము అది ఎట్లా ఉంటుంది అంటే అది దేని చేత తెలియబడేది కాదు ఎందుకు అది అసంగం ఉండదు ఇప్పుడు ఒక ఘటాన్ని తెలుసుకోవాలంటే దానితో మన అంతఃకరణము నేత్రం వెళ్ళి ఆ ఘటముతో సంబంధం కావాలి సంబంధం అయితేనే కదా మనకు ఆ ఘట జ్ఞానం అయితే సంబంధం కాకుండా ఘట జ్ఞానం కాదు మరి అట్లా బ్రహ్మము ఇంద్రియాల చేత మనస్సు చేత తెలియబడాలంటే బ్రహ్మంతో సంబంధం కావాలి కానీ అదైతే అసంగం ఉన్నది అది దేని చేత అంటబడదు దేనితో సంబంధం లేదు నిర్లేపమున్నది ఆ అసంగమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి ఈ వాక్కు అది బ్రహ్మమును తెలుసుకోలేక వెనుదిరిగి వచ్చింది బ్రహ్మమును స్పృశింపజాలకపోయింది సంబంధం అయితే కదా తెలియబడేది ఇక్కడ వాక్ అంటే ఉపలక్షణంగా సకల ఇంద్రియాలని తెలుసుకోవాలి ఏ ఇంద్రియము కూడా ఆత్మను తెలుసుకోజాలక పోయినావి అది అశబ్దం స్పర్శమ రూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవ అని చెప్పిన మన స్తోత్రాది ఇంద్రియాలకు గాని విషమరి కర్మేంద్రియాలకు గాని ఆ ఆత్మ తెలియబడాలంటే బ్రహ్మం తెలియబడాలంటే అందులో శబ్ద స్పర్శ రూప రస గంధ ఇత్యాదులు ఉండాలి కదా అవి లేవు అక్కడ లేనందువలన ఇంద్రియాలు అక్కడ దాని ఆత్మను విషయం చేయలేకపోయినాయి ఎక్కడ శబ్దం ఉంటుందో అక్కడ స్తోత్ర ప్రవృత్తి ఉంటుంది ఎక్కడ స్పర్శం అక్కడ తొగేంద్రియం ప్రవృత్తి ఉంటుంది ఎక్కడ రూపం అక్కడ చక్షురేంద్రియం ప్రవృత్తి ఉంటుంది అక్కడ రసం అక్కడ రసనేంద్రియం ప్రవృత్తి ఉంటుంది ఎక్కడ గంధం అక్కడ జ్ఞానేంద్రియం ప్రవృత్తి ఉంటుంది ఏది స్థూలమై ఉంటుందో ఆకార విశేషాలు కలిగి ఉంటుందో ఏది ద్రవ్యం ఉంటుందో దాని కర్మేంద్రియాలు కూడా గ్రహించగలుగుతాయి కానీ ఆత్మ ద్రవ్యము కాదు అదొక పదార్థ విశేషము కాదు దానిలో శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఏవి కూడా లేవు కాబట్టి అది అవాత్సమున్నది అగ్రహ్యం ఉన్నది అందుకనే ఎతో అప్రాప్త మనసా సహ అని చెప్పబడింది ఈ శృతి చేత ఏమని తెలుస్తుంది బ్రహ్మము అసంగము దేనితో సంబంధం లేదు అని నిర్ణయించబడుతుంది యాభైవ అంకం చూడండి అత అసంగత్వం నిర్ణయ భవతి ఇది శేష అందువల్ల ఎప్పుడైతే యోగాది కర్మేంద్రియాల చేత గాని శ్రోత్రాది జ్ఞానేంద్రియాల చేత గాని తెలియబడదు మనసు చేత కూడా తెలియబడదు అందువల్ల అది అసంగమున్నది అని నిర్ణయం చేయబడుతుంది యాభై అంకం మాయావిన ఈశ్వరస్ సష్ఠత్వ ప్రతిపాదికం శృతి అర్థత దర్శయతి మాయావి అంటే మాయా ఊపాధి కలిగినటువంటి ఈశ్వరుడు జగత్ కారణము వచ్చాం కదా జగత్ సర్జనం చేశాడు అని చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ ఈశ్వరుని యొక్క స్రష్ఠత్వ ప్రతిపాదన చేసినటువంటి ఏ శృతి ఉందో ఇది శ్వేతాశతర శృతి నాలుగు డాష్ ఆ శృతి యొక్క అర్థాన్ని స్పష్టం చేస్తున్నాడు మాయి సృజతి విశ్వం సన్ నిరుద్ధస్త మాయయా అన్యపరా బ్రూతే శృతిస్తేనే స్వర సృజేత మాయావి అంటే మాయా ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు విశ్వం సృజతి ఈ విశ్వంను ఈ ప్రపంచాన్ని చేస్తాడు తత్ర అన్య మాయయా సన్నిరుద్ద ఇది అపరాశ్రుతి బ్రూతి ఇక మాయను ఉపాధిగా తీసుకొని మాయ చేత నిరోధింపబడి వాడై స్వతంత్రుడయి మాయను తన అధీనంలో ఉంచుకొని జీవుల యొక్క కర్మను నిమిత్తంగా తీసుకొని జగత్ను రచన చేస్తాడు ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు స్వతంత్రుడు సర్వజ్ఞుడు ఇక అపర ఆ ఈశ్వరుని కంటే భిన్నమైనటువంటి ఎవరు జీవులు ఈ జీవులైతే మాయ సన్ని రుద్ధహ మాయ చేత జ్ఞానం కలిగిన వాళ్ళు అనీషయానహ వీళ్ళు అనిశ్వరులయ్యి మోహితులయ్యి ఏడుస్తూ ఉన్నారు అంటాడు ఈశ్వరుడు నిరుద్ధం కాలే మాయ చేత కానీ జీవులు మాయ చేత బంధింపబడ్డారు జీవులకు బంధం ఉన్నది ఈశ్వరునికి బంధం లేదు జీవులను మాయా ఆవరిస్తుంది కప్పేస్తుంది అజ్ఞానులం చేస్తుంది కాని ఈశ్వరుని చేయజాలదు ఈశ్వరునికి ప్రతిబంధకం కాదు ఏ విధంగా చీకటిలో ఉన్నటువంటి వస్తువులను మనం చూడజాలం ఎందుకు మన నేత్ర వృత్తికి ప్రతిబంధకం ఎవరు చీకటి అంధకారం అంధకారము మన నేత్ర వృత్తికి ప్రతిబంధకమైంది కానీ అదే చీకట్లో ఒక బిలములో ఉన్నటువంటి ఎలుకను కూడా చూసి పట్టగలదు పిల్లి మరి దానికి ఆ ఎలుక కనపడితే పట్టగలిగిందా కనపడకుండా కనపడింది సూక్ష్మమైనటువంటి వస్తువును కూడా అది స్పష్టంగా మనం స్పష్ట ప్రకాశంలో మనం ఎట్లా చూస్తామో అట్లా అది చీకట్లో కూడా చూడగలదు దానికి అంధకారం ప్రతిబంధకము కాదు ఎందువల్ల దాని నేత్రాల్లో రేడియం ఉంటుంది అది చికట్లో ఉన్న వస్తువును కూడా మనం ఏ విధంగా పగటి పూట వస్తువులను చూడగలుగుతాము అది రాత్రి పూట కూడా చూడగలుగుతుంది పిల్లి పులి సింహము ఇత్యాదులు అదే విధంగా ఈశ్వరునికి మాయా ప్రతిబంధకం కాదు సర్వజ్ఞుడు ఉన్నాడు ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని చెప్పబడింది సర్వమును ఏక ప్రకాశిస్తాడు ఏ విధంగా నృత్యశాలాస్త దీపవత్ నృత్యశాలలో ఉన్నటువంటి దీపము ఏకయతనైనా స్ఫోరయత్ ఒకేసారి సర్వమును ప్రకాశిస్తుంది ప్రభువును సభ్యులను తలమేలాది వాయించే వార్ధ్యకులను మరియు మంత్రిని మరియు నర్తకిని మరియు ఆ సంపూర్ణ నాటక గృహాన్ని అంతటినీ ఒకేసారి ప్రకాశిస్తుంది ఏకయత్నైన స్ఫోరయత్ అదే విధంగా సాక్షి ఆత్మ సంపూర్ణంగా సంపూర్ణ పిండ బ్రహ్మాండాలను ఒకేసారి ప్రకాశిస్తుంది ఎందుకు దానికి ప్రతిబంధకం లేదు మాయా అనేటువంటి ప్రతిబంధకము లేదు సర్వే గుడైనటువంటి ఈశ్వరునికి కానీ జీవులకు ఆ మాయనే అవిద్య రూపంలో మరిణ సత్వ ప్రధానమైంది కదా అందుకనే జీవులకు ప్రతిబంధకమైంది కాబట్టి జీవులు దాని నిరోధింపబడ్డారు అంటాడు తేనా ఈ కారణం చేత ఈశ్వర రుజేత్ అందుకని ఈశ్వరుడు ఈ జగత్తును రచన చేస్తాడు ఎందుకంటే జగత్ కర్త ఈశ్వరుడు అనబడ్డాడు కదా కర్త ఏ విధంగా చెప్పాలి కర్త యొక్క లక్షణం ఏంటి చెప్పండి ఉపాదాన గోచర అపరోక్ష జ్ఞాన చికి కృతి మత్వం కర్తృత్వం తత్వానుసంధానంలో తెలుసుకుంటూ వచ్చారు కదా మర్చిపోయారులే నేను ఎన్నో సార్లు పదే పదే చెప్తూనే ఉంటాను లక్షణాలు కంఠస్థం చేయండి లక్షణాలు కంఠస్థం చేయాలంటే ఒక్కరికి కూడా ఇంత చలనం కలుగుతలేదు సరే మరి ఆ లక్షణాలు చేస్తే వేదాంతం సులభం అవుతుంది మీకు కఠినం అవుతుంది ఎన్ని జన్మలకైనా వేదాంతం బోధపడదు వంట పడదు మే ఇష్టం పారిభాషిక శబ్దాలకు లక్షణాలు కంఠస్థం చేసుకుని పెట్టుకోవాలి లేకపోతే ఆడ గ్రంథకర్త ఏ భావంతో చెప్తున్నాడు అనేటువంటి అతని తాత్పర్యం ఎలా తెలుసుకోగలుగుతారు మీరు ఏదో శబ్ద జ్ఞానం ఆ కర్త ఉన్నాడు అనుకుంటూ పోతారు కర్త ఎవరికి కనాలి ఎందుకని కర్త అన్నారు మరి జీవులే ఎందుకు కర్త ఇట్లా మీరు వికల్పం చేసినట్లయితే సమాధానం ఎలా దొరుకుతుంది మీకు చెప్పండి ఈశ్వరుడే జగత్ కర్త మరి జీవులు ఎందుకు అంటే జీవుల్లో ఈ లక్షణం లేదు ఎందుకు ఈ జగత్తుకు ఉపాదాన కారణం ఎవరు మాయా దానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు ఉంటాడు మరియు ఏ ఏ పదార్థాలను తయారు చేయాలి వేటిని వేటిని ఉత్పన్నం చేయాలి వాటి యొక్క సంపూర్ణ జ్ఞానం కూడా కలిగిన వాడు ఉంటాడు జీవుని కుంద వాని జ్ఞానమే వానికి లేదు ఇంకా ప్రపంచం ఒక జ్ఞానం ఏముంది చెప్పండి మరి ఆ కార్యాన్ని చేయాలనేటువంటి ఇచ్చ ఉండాలి మరి కేవలం ఇచ్చ ఉంటే సరిపోదు ఉపాదన కోసాలు సంపూర్ణ అపరోక్ష జ్ఞానం కూడా ఉన్నది ఇచ్చ కూడా ఉన్నది కానీ లేచి కార్యాన్ని చేయడు అంటే కృతి ప్రయత్నం కూడా ఉండాలి అటువంటి వానికి కర్త అంటారు మరి ఇప్పుడు జగత్ కర్త ఎవరు ఈశ్వరుడు మరి ఈశ్వరంలో లక్షణం ఉందా ఉంది ఎందుకు ఉపాదానమైనటువంటి మా యొక్క సంపూర్ణ అపరోక్ష జ్ఞానం ఉంది మరియు ఏ యోనులను ఏ పదార్థాలను ఉత్పన్నం చేయాలి వాటికి సంబంధించిన జ్ఞానం సంపూర్ణంగా ఉంది పరి చేయాలని ఇచ్చ కూడా కలిగింది స అకామయత అతడు ఇచ్చ చేశాడు కామన చేశాడు అని శృతి చెప్తూ ఉంది మరియు ప్రయత్నం కూడా ఉన్నది ప్రయత్నం ఉన్నదనే కార్యమైంది లేకపోతే ఎందుకు అవుతుంది అప్పుడు కర్త యొక్క లక్షణము ఈశ్వరంలో ఉంది కానీ జీవనంలో లేదు ఎందుకు అతడు మాయ చేత ఈ విధంగా ఈశ్వరుడు జగత్ కారణము అని అంటూ చెప్పినటువంటి శృతి యొక్క అర్థాన్ని స్పష్టం చేసినాడు గ్రంథకర్త అయినటువంటి శ్రీ విద్యారాయణ గురుదేవులు యాభై అంకం చూడండి అస్మాన్ మాయి సృజతే విశ్వం ఏతత్ తస్మించ అన్యో మాయయాన్ని వృద్ధ శ్వేతశ్వేత రూపనిషత్వం నాలుగు డాష్ విశ్వం సృజతే మాయా ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు ఈ విశ్వం ఈ ప్రపంచాన్ని ఉత్పన్నం చేస్తాడు ఇక అన్య మాయయ సన్నిరుద్ద అన్య అంటే ఈ జీవులు మాయ చేత సన్నిరుధమయ్యి తిరోధానమయ్యి వారి యొక్క జ్ఞానం తిరోదానం చేయబడి వారు అనీశ్వరుల ఏడుస్తూ ఉన్నారు అనీశయ శోచత మున అంటే ఇది శృతి ఈశ్వరస్ స్రష్ఠత్వం జీవస్య తత్ర జగతి బద్ధత్వంచ దర్శయతి భావ ఈ శృతి ఏం చెప్తుంది ఈశ్వరునికి జగత్ స్రష్ఠత్వం చెప్పింది అంటే జగత్ కారణం ఈశ్వరుడు అని చెప్పి ఇక జీవులు ఈ జగత్తులో బ్ధులయ్యి బంధింపబడి జన్మవర్ణ రూప సంసారంలో తిరుగాడుతున్నారు అని విధంగా చెప్పింది శృతి యాభై అంకం ఏవం ఆనందమయస్ జగత్ కారణత్వం ప్రతిపాద్య తస్మాత్ జగద్ ఉత్పత్తి ఈ ప్రకారంగా ఈశ్వరునికి జగత్ కారణత్వం చెప్పి ఇక ఆ జగత్ ఎట్ల రచన చేశాడు ఆ జగత్ యొక్క ఉత్పత్తి ప్రకారం ఏమిటి అది చెప్తున్నాడు ఆనందమయ ఈ బహుశా హిరణ్య గర్భ రూపోవప్ సృష్టి ప్రకారాన్ని చెప్తున్నాడు ఈ ఆనందమయుడైనటువంటి ఈశ్వరుడు ఆనందమయము అంటే అజ్ఞానం అజ్ఞానమే ఆనందమయ కోసము ఆ అజ్ఞానం అభిమానించినటువంటి వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే జగత్కర్త అని ఈ విధంగా చెప్పి అతడు జగత్తు యొక్క ఉత్పత్తి ఏ ప్రకారం చేత చేశాడు అంటే ఏ కోహం బహుశా ప్రజా ఏయా అని ఈ విధంగా సంకల్పం చేశాడు సహాకా మయత అతడు ఈక్షణ చేశాడు తల ఈక్షత బహుశ్యాం ప్రజా ఏయా ఈక్షణ నేను ఒక్కడనే ఉన్నాను అనేక రూపులుగా ఉదునుగాక బహు రూపులుగా అని ఈ విధంగా ఈక్షణ సంకల్పం చేసి అతడు మొట్టమొదటి ఆకాశాది సూక్ష్మ భూతాలను ఏర్పాటు చేసినాడు సూక్ష్మ భూతాలను నిర్మాణం చేసి సూక్ష్మ సృష్టిని నిర్మాణం చేసినాడు ఆ తన్మాత్రలు అంటారు ఆ సూక్ష్మ భూతాలను ఏర్పాటు చేసి వాటి చేత సూక్ష్మ శరీరాన్ని నిర్మాణం చేశాడు మనం చెప్పుకుంటామే పదిహేడు తత్వాల యొక్క సమూహానికి సూక్ష్మ శరీరం అని అయితే వెస్ట్ వెస్ట్ సూక్ష్మ శరీరాలన్నీ కలిస్తే సమష్టి ఆ సమష్టి సూక్ష్మ శరీరాన్ని అభిమానించిన వాడు హిరణ్య కాబట్టి ఆ సూక్ష్మభూతాలను ఉత్పన్నం చేసి సూక్ష్మ శరీరాన్ని ఉత్పన్నం చేసి సమస్త సూక్ష్మ శరీరాన్ని అభిమానాన్ని పొంది ఆ ఈశ్వరుడే హిరణ్య గర్భ రూపు హిరణ్య గర్భ రూపుడైనాడు విధంగా సుశుప్తి అవస్థ సకల జీవులకు అనుభవం ఉంది కదా ఆ సుశుక్తిని అభిమానించినటువంటి ఆ ప్రాజ్ఞుడే క్రమంగా స్వప్నాన్ని చూస్తూ తయజస్సుడయినాడు సుశుప్తు అయితే స్వప్నము మనకు ఎప్పుడు కలు కలుగుతుంది ఎప్పుడు పడుతుంది స్వప్నము అనేది నియమం లేదు జాగ్రత్త అవస్థ నుంచి నిద్రపోతూ పోతూ ఉండగానే స్వప్నం చూసుకుంటూ సుశూప్తులకు వెళ్ళచ్చు లేదా బాగా శ్రమించిన అలా పడుకోగానే వెంటనే గాఢ సుశూప్తులోకి వెళ్ళిపోతాడు ఆ కాసేపటికి మళ్ళీ స్వప్నాన్ని చూస్తాడు అంటే స్వప్నము నేరుగా పడుకోగానే పడుతుందా లేదా సుక్షిప్తి ఆనందాన్ని అనుభవించిన తర్వాత కొంతసేపటికి స్వప్నం పడుతుందా అనే నియమం అయితే లేదు కానీ ఇప్పుడు సుక్షిప్తు వద్దాం స్వప్నంలోకి ఇక్కడ ప్రసంగాన్ని అనుసరించి సుషిప్తు నుంచి క్రమంగా స్వప్నంలోకి వస్తాడు సుక్షిప్తులో కారణ శరీరాన్ని అభిమానించి ప్రాజ్ఞనబడతాడు ఇక ఎప్పుడైతే స్వప్నాన్ని చూస్తూ ఉంటాడో అప్పుడు దయచేసుడనబడతాడు అక్కడ సూక్ష్మ శరీర అభిమాని తేజసుడిగా వ్యవహరింపబడతాడు ఎట్లా మన విష్టిలో అనుభవం ఉన్నదో అదే విధంగా ఆనందమయం అజ్ఞానాన్ని అభిమానించిన వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే ఈ పంచభూతాలను తన్మాత్రాన్ని ఉత్పన్నం చేసి ఆ సూక్ష్మభూతాల చేత సూక్ష్మ శరీరాన్ని ఉత్పన్నం చేసి సమస్త సూక్ష్మ శరీర అభిమానాన్ని పొంది తానే హిరణ్య గర్భ రూపాన్ని పొందాడు ఈక్షిత్వాచ హిరణ్య గర్భ రూప అభూత్ ఇన్వయ దీక్షణ చేసి తానే హిరణ్య గర్భ రూపుడుగా అయినాడు అని శ్లోకాన్వయం చేసుకోవాలి తత్ర ఏడవ అంకం తృష్టాంత కారణ రూపం నుండి సూక్ష్మ రూపంలోకి వచ్చినాడు ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఆనందమయ రూప అజ్ఞానాన్ని అభిమానించి ఈశ్వరునిగా వ్యవహరింపబడినటువంటి తానే ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని అభిమానించి హిరణ్య గర్భుడుగా అయినాడు ఈ విషయంలో దృష్టాంతం చెప్తున్నాడు యథా అంటూ క్రమేణ యుగపత్ వైశ సృష్టి శృతి దివిధ శృతి సద్భావా ఈ దృష్టాంతం ఏదో కాదు అనుభవ ఎందుకంటే అనుభవ చేతనే విషయము స్పష్టమవుతుంది మరి నిశ్చయింపబడుతుంది పరోక్షమైనటువంటి దృష్టాంతాలు ఇస్తే లోకంలో ఏమో అందరికి అనుభవం ఉన్నదా ఏదో కొందరికి అనుభవం ఉంటది మాకు అనుభవం లేదు కదా అని కొంచెం పరోక్ష రీతిగానే బోధవుతాయి ఇప్పుడు సంక్షేమ సార్యకారులు చెప్తూ చెప్తూ కొన్ని పూర్వమీమాస దృష్టాంతాలు ఇస్తాడు అదే విధంగా వాచస్పతి మిశ్రుల వారు కూడా పూర్వమీమాస దృష్టాంతాలు ఇస్తాడు ఆ పూర్వమీమాస యజ్ఞ యాగాదులు చేసినోడేవుడు చూసినోడివుడు ఈ సృష్టి యొక్క క్రమ ఏదైతే ఉందో శృతిలో రెండు ప్రకారాలుగా చెప్పబడింది తదైక్షత బహుశాం ప్రజాయ తత్సృష్ త దేవాన్ని ప్రావిశత్ అని ఈ విధంగా సద్య సృష్టి చెప్పింది ఉన్నది అంటే సద్య అంటే వెంటనే ఒకేసారి సృష్టి చేశాడు ఇక తస్మద్ తస్మాత్మన ఆకాశ సంబూత ఆకాశ వాయు వాయు రాబ పృథ్వీ అనే ఈ విధంగా క్రమ సృష్టిని కూడా చెప్పింది ఈ రెండు విధాల సృష్టి ఈశ్వరుడు చేశాడు అని శృతుల్లో మనకు వినబడుతుంది మరి ఇది ఎంతవరకు సత్యము మన అనుభవం ఉన్నది లేదా ఒక్కోసారి నిద్రపోయిన తర్వాత కల పడుతుంది అందరి కల పడుతుంది స్వప్నం పడుతుంది కానీ అక్కడ ఒకేసారి తండ్రి కొడుకు చెట్టు చేమలు గట్టు పుట్ట అన్నీ ఒకేసారి ప్రకటన అవుతాయి ఒక్కోసారి కొడుకు పుట్టినట్టుగా క్రమ సృష్టిలాగా ఇట్లా కనబడుతుంది మరి ఏది నిజము అది నిజం కాదు ఇది నిజం కాదు మాయికం దోషం చేత స్వప్నం కనపడుతుంది మాయ అనేటువంటి దోషం చేత ఈ జగత్తు ఉత్పన్నమవుతుంది ఇదంతా ఆరోపమే ఇంతగానో మనం చింతన చేసేదంతా కూడా ఆరోపమే ఆ దీని అంతటి వల్ల అపవాదం చేసేదే ఉన్నది సరే ఆ ఆరోపమైనా గానీ ఎందుకు చేస్తాము అధ్యారోప అపవాదార్థం నిష్ప్రపంచం ప్రపంచతే నిష్ప్రపంచమైనటువంటి బ్రహ్మతత్వ బోధ కావాలి అంటే మొదలు ఆరోపణ చేయాలి ప్రపంచాన్ని ఆరోపణ చేసి అయ్యా ఇది గిట్లో ఉంది చూడు అని చెప్పి ఇది వాస్తవం కాదు అని నిషేధం చేయడం జరుగుతుంది అయితే ఈ రెండు విధాల శృతి ఏదైతే ఉన్నదో ఇది మనకు అనుభవ ఉన్నది స్వప్నము ఒక్కోసారి సద్య సృష్టి అయినట్టుగా ఒక్కోసారి క్రమ సృష్టి అయినట్టుగా మనకు స్వప్నం పడుతుంది అందుకని ఇది అనుభవ దృష్టాంతం ఉన్నది అని ఈ విధంగా చెప్పి తేన జాతం తో జాతం ఇతీయం రచనాగిరా శాస్త్ర సంవ్యవహార నరమపరమార్థత ఇది వాస్తవం కాదు ఆరోపం ఉన్నదని చెప్పడానికి వేగవశిష్టం ప్రమాణం ఉన్నది అది ఇప్పుడు అనుకున్నాం కదా ఇది సృష్టి ఆరోపం ఉన్నది మనకు నిష్ప్రపంచమైనటువంటి బ్రహ్మ కలగడానికి ఆరోపణ చెప్పవలసి వచ్చింది శాఖ చంద్ర న్యాయం వలె అయితే వాస్తవంగా ఈ సృష్టి అనేది లేదు తేన అంటే ఆ బ్రహ్మం చేత లేదా ఈశ్వరుని చేత పుట్టిందని తతో జాతం నుండి పుట్టిందని ఈ రచన విరామ్ ఈ సృష్టి యొక్క వాక్యాలు సృష్టి శృతులు ఏవైతే మనకు వినపడుతున్నాయో శాస్త్ర వ్యవహారార్థం ఇది కేవలం బోధ్య రూప వ్యవహారం కోసం శాస్త్ర అధ్యయనం చేయడానికి చెప్పబడిందే కాని న రామ పరమార్థత హరమార్థత న ఇది పరమార్థంగా కాదు ఈ సృష్టి వాస్తవం కాదు అని యోగా భాషిష్టము నాలుగు డాష్ చెప్పబడింది ఈ విధంగా సృష్టి చేసిన క్రమను రెండు విధాలుగా చెప్పినట్లుగా శృతి మరి అనుభవం దృష్టాంతం కూడా ఉంది అని చూపించాడు యాభై తొమ్మిదవ అంకం చూడండి తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సృష్టి శ్రవణాత్ ఇది క్రమ సృష్టికి ప్రమాణం తస్మాద్వా ఏ అనేది ఇక ఇదం సర్వం అసృజత ఇది యుగపత్ శ్రవణాత్ ఇదం సర్వం అసృజత ఇదంతా ఒకేసారిగా యుగపత్ ఒకేసారి ఉత్పన్నం చేశాడు తత్సృష్టి దేవాన్ని ప్రావిశాడు బస్ అనే విధంగా సద్యో సృష్టి వినబడుతుంది ఇది యుగపత్ శ్రవణ అచ్చ కష్య ఉపాధేయత్వం కష వాహ్యేయత్వం ఇది ఆకాంక్షృతి యుక్తి ఉపేతత్వాత ఉభయం గ్రాహ్యం ఇత్యాహ మరి ఈ విధంగా ఒక్కోసారి క్రమ సృష్టి వినబడుతుంది ఒక్కోసారి సద్యో సృష్టి వినబడుతుంది మరి అందులో మరి అది నిజమా ఇది అని ఈ విధంగా సంశయం ప్రాప్తమైతే విద్యారాయణ స్వామి చెప్తాడు రెండు నిజమే రెండు అబద్ధమే అన్నాడు ఆ ఇట్లా ఉంటుందా సమాధానం ఏదో ఒకటి చెప్పాలి రెండు నిజమే ఎందుకు ఆరోప దశలో రెండు నిజమే అపవాద దశలో రెండు అబద్ధమే ఎందుకు అట్లా శృతి ప్రమాణాలు ఉన్నాయి మరి అనుభవం కూడా ఉంది తస్మాత్ తస్మాత్ అంటూ సృష్టికి ప్రమాణం ఉన్నది ఇదం సర్వం అసృజ్యత అనేది యుగప సృష్టికి ప్రమాణం ఉన్నది అట్లా నీ అనుభవం ఉన్నది స్వప్నంలో ఒక్కోసారి సద్య సృష్టి చూస్తావు ఒక్కోసారి క్రమ సృష్టి అని చూస్తావు అనుభవం కూడా ఉంది ఇంకా సంశయం చెప్పు అని సమాధానం చెప్పినాడు ఇది యుగప శ్రవణాచ్చ కష ఉపాధియత్వం కష అవాహ్యత్వం ఇత్యాకాంక్షక్తి ఉపేతత్వాత ఉభయం గ్రాహ్యం ఇత్యాహ క్రమ అని చెప్పినాడు ఏషా సృష్టి ద్విధం శృతి సద్భావా రెండు శృతుల మనకు ప్రమాణం ఉన్నది కాబట్టి ఏ విధంగానైనా తెలుసుకుంటే కూడా యుక్తమే ఉంది అని అనుభవ దృష్టాంతం ఇచ్చినాడు త్ర అక్కడ ఉపపత్తిని అంటే దృష్టాంతాన్ని చూపెట్టాడు ద్విధ స్వప్న దర్శనాత్ అని అంకం చూడండి లోకే క్రమయుక్త చ అక్రమయుక్త్య స్వప్న పదార్థ జాతస్య దర్శనాత్ ఇది భావ లోకంలో సకల జీవులకు క్రమయుక్తమైనటువంటి స్వప్నము అక్రమయుక్తమైనటువంటి స్వప్నం కూడా దర్శింపబడుతుంది కాబట్టి ఇది అనుభవ దృష్టాంతం అదే విధంగా ఈశ్వరుడు కూడా జగదరచన చేశాడు కానీ ఎట్లా చేశాడు క్రమంగా చేశాడా లేదా సద్యం సృష్టిని చేశాడా రెండు విధాలుగా కూడా చేశాడలో ప్రమాణం ఉన్నది అనుభవం కూడా ఉన్నది ఈ విధంగా సృష్టి యొక్క క్రమం చెప్పినాడు అరవై ఐదవ అంకం హిరణ్య గర్భసే స్వరూపం నిరూపియతి ఇప్పుడు కారణోపాధి కలిగినటువంటి ఈశ్వరుడు హిరణ్య గర్భుడుగా సూక్ష్మ సృష్టి అభిమానించి సమష్ సూక్ష్మ శరీరాలను అభిమానించి హిరణ్య గర్భుడుగా అయినాడు అని ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ హిరణ్య గర్భిణి యొక్క స్వరూపం ఏమిటి చెప్పండి అని అంటే చెప్తున్నాడు రెండు వందల శ్లోకం సూత్రాత్మ సూక్ష్మ దేహాఖ్య సర్వ జీవ ఘనాత్మక సర్వాహంధారిత్వాత్ క్రియా జ్ఞానాది శక్తి మాన్ సూక్ష్మ దేహాక్య సర్వజీవ ఘనాత్మక సూత్రాత్మ సకల సమష్టి జీవుల యొక్క సూక్ష్మ శరీరాన్ని అభిమానించినటువంటి వాడు హిరణ్య అంటాడు అతనికే సూత్రాత్మ కూడా అంటారు అతనికే ప్రాణం కూడా పరియాయంగా చెప్తారు సర్వ అహంమాన ధారిత్వాత్ సకల జీవులను అభిమానిస్తాడు అంటే సకల జీవుల యొక్క సూక్ష్మ శరీరాన్ని అభిమానించి సమష్టి సూక్ష్మ శరీర అభిమాని అయి సూత్రాత్మ హిరణ్య గారు అనబడతాడు అతడు క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి ఇత్యాది శక్తులు కలవాడు అని శ్లోకార్థం అరవై అంకం చూడండి సూత్రాత్మ పటే సూత్రం జగతి అనిస్చూత ఆత్మ స్వరూపం ఎస్ సహా సూత్రాత్మ సూత్రాత్మ అని అంటే ఏ విధంగా ఒక వస్త్రం ఉందనుకోండి ఆ వస్త్రములన్నీ కూడా అనేక సూత్రాల చేత అంటే ధారాల చేత వ్యాపింపబడి ఉంది ఆ వస్త్రం ఆ సూత్రాలే దాని యొక్క ఆత్మ ఆత్మ అంటే స్వరూపము ఖరదైనందువలన ఆ వస్త్రము సూత్రాత్మ అదే విధంగా సమష్టి జీవులను అభిమానించినందువలన అతడు సూత్రాత్మ సూత్రం వల్ల వ్యాపించి అందరిలో వ్యాపించి అందరిని అభిమానించే అందరి స్వరూపమై ఉన్నందున సూత్రాత్మ అని అనపడతాడు ఆ హిరణ్య గర్భుడే ఆ ఈశ్వరుడే ఇది ఆఖ్యా సూక్ష్మదేహ ఇది ఆఖ్యా ఎస్య స తావిధ ఈ విధంగా ఆఖ్యా అంటే వచనం కథనం ఏదైతే చెప్పబడిందో అతడు సూత్రాత్మ సూక్ష్మదేహ అభిమాని సర్వ జీవ ఘనాత్మక అంటే సర్వేశాం జీవానా లింగ శరీర ఉపాధి కానం ఘనాత్మక సమస్తి అంటే సమస్తి స్వరూపుడు జీవుల యొక్క లింగ శరీరా ఉపాధులను అభిమానించి సమష్ స్వరూపముగా వ్యవహరింపబడుతున్నాడు సూత్రాత్మ హిరణ్య గర్భుడు తేతు అతడు సూత్రాత్మ అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అంటే హేతు ఏమిటి సర్వ అహం మానధారిత్వాత్ సకల సూక్ష్మ శరీరాలను అభిమానించినందువలన సూత్రాత్మ అన్నారు సర్వేసు విష్టి లింగ శరీరేషు అహం మానవత్వాత్ ఇది భావ సమష్టి సూక్ష్మ శరీరం లింగ శరీరాలను అభిమానించినందువలన అహం అహం అని విధంగా అభిమానించినందువలన అతనికి సూత్రాత్మ అని చెప్పడం జరిగింది కి కీదృశ ఇంకా ఏ ప్రకారంగా సూత్రాత్మా వ్యవహరింపబడుతున్నాడు అంటే క్రియా జ్ఞానాది శక్తిమాన్ ఇచ్చాన క్రియాశక్తి మాన్ ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి గలవాడైనందువలన సూత్రాత్మ అని అనబడ్డాడు అని రెండు వందల శ్లోకాలు తెలుసుకున్నాం హరి ఓం తచ్చవతు సహనో భునత్ సహ వీర్యం తేజస్వినధీతమస్సు మా విద్విషావై ఓ శాంతిశాంతిశా